సిద్ధరామ సముద్ర జీవన దేవుడు ఏసాయా నీకు వందనాథ్ చర్చ జరుగుతుంది అయా ముఖ్యంగా చిత్తాన్సరంగా మధ్య కాల సమయాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాథర్చడం జరుగుతుంది అయ్యా మీరు దీవించండి అయినా ఆశీర్దించి ముట్టి కనకరించండి జరుగుతుంది కృపను బట్టి నీ కనకరం బట్టి కూడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద చర్చడం జరుగుతుంది ఇది నా కృప కనకరం జరుగుతుంది గొప్ప దేవుడు ఏసేయని నీకు వందనా చర్చ జరుగుతుంది అయ్యాన్ని చిత్తాసరణ ప్రత్యేక పాటల ద్వారా మీరు మహింపొందని జరుగుతుంది మీరు మాతో మాట్లాడని చదువుతండి ప్రతి ఒక్కరి దీవించి ఆస్వాదించి మనం చేస్తున్నాం ఎవరు నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు బాట నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు ఈసు పలికిన మాట పరము నడిపించు పాట పరము నడిపించు పాట కలతలెంగియు కలవరము నీకున్నా కలతలెంగియు కలవరం ేవుని కలిగున్నా ఏసుదేవుని కలిగున్నా లేదు భయమో అన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించుబాట పరము నడిపించు బాట శోధన బాధలున్నా వేదన రోదనలింగోన బాధలున్నా వేదన తెలు పన్న నాకున్నుపైకిన పరము నడిపించు పాట పరము నడిపించు పాట అది వెళ్ళి ప్రార్థన చేసి క్లుప్తంగానే చూసుకుందాం రేపటి జనంలో కొంచెం డీటెయిల్డ్ గా ఎందుకంటే ఆరు ఐదు రోజులు మెల్కీ సేదక్ అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాం రెగ్యులర్ గా దాని తర్వాత కొంత క్యాప్ వచ్చింది ఇక్కడ గుడ్ ఫ్రైడే ఒకటి ఈ సండే ఒకటి రావడము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లకు పోవడం జరిగింది కాబట్టి ఈ రోజు కొంచెం కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను రేపటి దినంలో బహు దీర్ఘంగా ధ్యానిస్తాము మెల్కీ సేదక్ సంబంధించిన విషయాలు సాధారణంగా ఎక్కడ ధ్యానించారు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు అది మనకు ప్రార్థించి దాన్ని చూసినారు పరిశోధన ఒక తె మీకు వందాలనైనా సర్వోనతుల తండ్రి మీకే స్తోత్రాలైనా ప్రభా ఈ దినమంతా మీ సహాయం చేతి నడిపించదు మీకు వందనాలు ప్రభా ఈ మధ్యాహ్న కాలంలోనైనా మీ యొక్క వాక్యాన్ని ధనించి మీ సుండగా మీ యొక్క సహాయం కనుగురించి నడిపించమని ప్రార్థిస్తున్నారు ప్రభా మెలికి స్థితి మీరే అనే వాక్యం మేము జ్ఞాపం తీసుకుంటున్నారు తండ్రి అబ్రాహ్మణి మీరు అవును ప్రభ కలుసుకున్నారనైనా ఆ దినం ఆ బ్రాహ్మ మిమ్మల్ని దర్శించినట్లు మేము చూస్తున్నాం మీరు అబ్రాహ్మణి దర్శనట్లు మేము చూస్తున్నా నేను అబ్రాహ్మణ మీరు ఆశరించడం క్రింద చాలా తేటగా మేము చూస్తున్నాం ప్రభావ అబ్రాహ్మ మిమ్మల్ని గుర్తించగలిగ్రీ మీకు ఆయన బహుమానులు ఇచ్చినట్లు మీరు అతనికి తిరిగి బహుమానులు ఇచ్చినట్లు మేము చూస్తున్నాం మా వాక్యం కాబట్టి మీరు బహుమానులు ఇచ్చే గొప్ప దేవుడవు నేను ముఖ్యంగా అన్నిటికంటే శ్రేష్టమైంది మీ యొక్క ధర్మశాస్త్రాంత మీ యొక్క వాక్యం ప్రభావ మీ వాక్యంలోని సత్యాన్ని మేము చూసలాగానే వాటిని వాటి ప్రకారమే మేము జీవించలాగానే సహపడం అని ప్రార్థిస్తాం ప్రతి విషయంలో తను మనం మీకే మేము అంగీకారంగా ఉండేలాగానే నడిపించ ప్రవర్తన అంతట్లో మీకు లోపలలాగానే సహపడిన మా సొంత తలంపు మీ తలంపులోకి మేము మనం నడిపించమని ప్రార్థిస్తుంది మీరే మహిమానందమని ఏ స్వీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయిని మనం మిలికి వ్యక్తి గురించి బహు తీవ్రంగా నిర్ణయిస్తున్నాం లాస్ట్ వీక్ అంతా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అనుకుంటా ఫైవ్ పార్ట్స్ ఆల్రెడీ రికార్డింగ్ మనం ఇతను ఎవరు అన్నప్పుడు ఏసు ప్రోగి సాదృశ్యంగా ఉండడానికి హెబుల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వర్షం ఏడవ అధ్యాయంలో చూసినాం డీటెయిల్డ్ ఎందుకంటే పౌలు దాన్ని జ్ఞాపకం చేసింది పౌలు కంటే ముందు ఎవరు జ్ఞాపకం చేయలేదు తా ఒక్కసారి జ్ఞాపకం చేసిండే కానీ కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయం కానీ బహుదీర్ఘంగా హెబుల్ రాష్ట్ర పత్రికలన్నీ చూస్తాం మెరుతీసేలకు సంబంధించిన విషయాలన్నీ ఈయన ఎవరు ఇతనికి తండ్రి లేడు తల్లి లేదు వంశవాళి లేనే లేదు అన్న విషయం చూస్తూ ఉంటాం మనం అక్కడ ఎందుకంటే ఆయననే సృష్టికర్త అన్న విషయాన్ని జ్ఞాపం తీసుకుంటాం కాబట్టి ఈ లోకాన్ని సృష్టించిన వాడు మన ప్రభు అని పత్రిక మొదటి అధ్యయంలో ఉంది సమస్తం ఆయన మూలంగా కలిగాను అని వ్యవహాను మొదటి అధ్యాయంలో సమస్తం ఆయన మూలంగా ఆయన కొరకే కలిగాను కాబట్టి ఆయననే దాన్ని చేశాడు ఆయన కొరకు చేసుకున్నాడు ఈ సృష్టిని మొత్తం ఆయన కొరకు తయారు చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన ప్రశ్నించడానికి వీళ్ళేది మీ కృతజ్ఞత భావంతో ఆయన సంగతి రావాలా వదనాలు చెప్పాలా అట్ ద సేమ్ టైం ఆయన ఏమి ఆయన తన ఇష్టం వచ్చినట్లు ఏం చేసుకోలేదు నన్ను నీతి న్యాయవాది కాబట్టి ప్రతి నీతిని యథార్థతను చూపించే దేవుడు ఈ మెల్కీ శ్రద్ధకు అబ్రాహ్మ గారు విషయం ఆయన పోయిన వరకు బహుధీర్యంగా చూపించింది తన సొంత అన్న కొడుకుని చంపించండి దలం కతుల్ ఆయన పేరు ఆ కథల్ రామేరుని చంపిండు దాని తర్వాత అతనితో పాటు నలుగురు ఇంప ముగ్గురు రాజులను చంపిండు చంపి ఆస్తిని అంతా తీసుకొని వచ్చిండు అయితే షేము సంతతి వాళ్ళు వీళ్ళంతా నోవాహు పెద్ద కుమారుడైన సంతతి వాళ్ళు అబ్రాముడు కూడా షేము సంతతి లెక్క వస్తాడు ఈ కదోల్ అనేవాడు కూడా షేము సంతతుల నుంచి వస్తాడు నలుగురు కొడుకులు మొదటి కొడుకు సంతానము కదోల్ ఆ వంశం నుంచి వచ్చిన వాడు అబ్రహామ్ ఏమో మూడవ కుమారుడు వంశం నుంచి ఇచ్చినవాడు అయితే భూమిని అంత విస్తరించడానికి జరిగిన విషయాలు ఇవన్నీ అబ్రహము తన సొంత పెదనైన కుమారుణ్ణి యుద్ధంలో చంపిండు కాబట్టి ఇప్పుడు అనదముల మధ్యలో కలహం రేగింది ఈ అనదముల మధ్యలో సమాధానం తీసుకోవడానికి వరకు మిల్కీ అతను కూడా సేవ సంతతి వాడా కాబట్టి ఆ మెల్కీ సెదకు అక్కడ చూస్తాం మనము ఆదికాండంలో విష్ణుడికి బహుదీర్ఘంగా వంశవరుల గురించి ఈ మెల్కి కూడా క్షేమ సంతతి వాడే అబ్రామ్ కూడా ఆ చనిపోయిన కదోలరామ్ కూడా క్షేమ సంతతి కాబట్టి ఇప్పుడు తన పెదనైన కుమారుల ద్వారా ఇంకా కలహము ఎక్కువ అయిపోయి ఒకరిని ఒకరు చంపూడాల్సి వస్తుందేమో ఈ మెల్కి ఏం చేసిందంటే అబ్రాముతో నిబంధన చేసుకున్నట్టు ఇక్కడికి బంద్ చేసేస్తాం అన్నదమ్ములు కొట్టుకోవడం చంపుకోవడము మంచిది కాదు ఎందుకంటే దేవుని దృష్టిలో సహోదరులు ఐక్యత కలిగినట ఎంతో మనోహరము ఎంతో సుందరం వాక్యం కాబట్టి సహోదరులు కొట్లాడకుండా వీళ్ళేదు సహోదరులు ఒకరిని ఒకరు చంపడానికి వీళ్ళేదంట దేవుని వాక్యం ప్రకారంగా వేరే మతాలలో ఉండొచ్చు సమర్థించుకోవడానికి సహోదరుని చంపడంలో ఏం తప్పు ధర్మం కోరుకని చెప్తా ఉంటారు పెద్దలని చుట్టాలను చంపుకోవడం కూడా తప్పు మన ధర్మం ప్రకారంగానే సమర్థించుకుంటా ఉంటారు కానీ బైబిల్ ఎప్పుడు సమర్థించదు తప్పుని తప్పే అంటుంది అది నువ్వు ఎటువంటి స్థితిలో చేసినా ఎవడు చేసినా దాబి చేసినా తప్పే అప్పుడు చేసినా తప్పే ఇంకా ఎవరు చేసినా తప్పే అది ఎవరిని చాటు చేయదు అన్నట్టు ఎందుకంటే దేవుడు నీతి గలని కాబట్టి ఆయన ఒక సైడ్ తీసుకోడం ఆయన సిన్సియారిటీ సైడ్ తీసుకుంటాడు లేదా సైడ్ నీతి సైడే తీసుకుంటాం లేదా మనము అబ్రాహ్ అబ్రాహ్ని ఎందుకు కలుసుకుండా మెలికేసేదికంటే పోయిన వారు నేను చూపించిన ఆ కుటుంబాలలో సమాధానం తీసుకోవాలనుకోరు ఆదివారం ఈ ఆదివారం కూడా నేను ఒక విషయం చూపించిన న్యాధిపతుల గ్రంథం నుంచి ఇరవై అర్ధాయంలో ఒక జరిగింది అక్కడ ఆ గ్రంథం ఇరవై అధ్యాయంలో ఏం జరిగిందంటే ఆ పెణ్యామైన గోత్రికులు ఓ లేమి యాచకుని వాడి దగ్గర ఉండే స్త్రీని వాళ్ళు బహు భయంకరంగా చిత్రవద చేస్తున్నాడంట రాక్రంతా అంతా తెల్లవాలి జామున అమ్మాయి చనిపోతుంది చనిపోయినప్పుడు లేబిడు ఏం చేస్తాడు ఆ అమ్మాయిని పన్నెండు భాగాలుగా బుక్కలుగా కత్తిరించి ఒక్కొక్క భాగము ఒక్కొక్క గోత్రానికి పంపిస్తాడు పెద్దలకి అప్పుడు ఆ పెద్దలందరూ ఏం చేస్తారంటే ఈ పని చేసింది ఎవరు అంటే బెన్యమీని గోత్రికలలో కొంతమంది పోగిరే ఆ బెన్యమీని గోత్రికలు ఈ లేబి యొక్క కావ భార్యని వాళ్ళు చెరిపి చాలా అన్యాయంగా చిత్రవద చేస్తున్నాడంటే అమ్మాయి అందుకని ఇప్పుడు ఇస్రాయిల్ అందరూ గోద్రికులు బెన్యామిన్ల మీద యుద్ధానికి బయలుదేరుతారు అంటే తప్పుని సమర్థిస్తున్నారు ఒక లేబియుడు పెళ్లి కాకుండానే ఒక స్త్రీని ఎట్లా తీసుకొని పోతాడు అట్లా తీసుకొని పోసుకపోతుందంటే దేవుని మంద్రానికి తీసుకెళ్తున్నాడు ఒక దేశం నుంచి ఒక దేశానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అది తప్పు దేవుని వాక్యం ప్రకారంగా తప్పు పెళ్లి కానీ స్త్రీని వాటిని ఎంట తీసుకొని పోవడం తప్పు అలా ఇది బెన్యా మీనలు చూసిండ్రు అక్కడ గిబియోన్ దగ్గరకు వస్తుంటే గిబియోన్ దగ్గర ప్రాంతంలో బెన్యా మీనలు చూసి బలవంతం చేసి ఆ స్త్రీలు ఇస్తామైనట్టు చూస్తాం అక్కడ అట్లా వాళ్ళు అమ్మాయిని అమ్మాయి చనిపోతారు తెలవాలి తనని గాడ మీద మూసుకపోయి ఇంటికి ముక్కలు ముక్కలు చేసి పర ముక్కలు పంపిస్త ఇష్టాలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు ఇటువంటిది మా తరంలో ఎప్పుడు జరగలే ఐ నుంచి బయటకు వచ్చి ఈ రోజు వరకు ఇటువంటిది చెందనే లేదు అన్నమాట మరి ఇప్పుడు మేము ఏం చేయాలి ప్రభు అంటే ఆ ఊరిము తుమ్మిము ద్వారా దేవుడు మాట్లాడుతుండే ఆ రోజుల్లో మీరు యూధ గోత్రికులని మీకు అధిపతులలాగా నేను పంపండి పెన్ అక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే యూధా గోత్రికులు అంటే ఏసు గోత్రం అది యూధ గోత్రికులు సహోదరుల మధ్య సమాధానం కల్పించే వారి దేవుడే ఏర్పరచుకుండా కనిపిస్తుంది అధిపత్య కానీ దాని ఏం చేస్తుంది సమాధాన పరిచినా కూడా ఏం చేసినట్టే ఈశ్వర్ పని యుద్ధాలు పోయినప్పుడు వెనియమీలు చిన్న గుంపే ఆ చిన్న గుంపు కొన్ని వేల మందిని చంపుతుంది ఇష్టాలు గోత్రికలలో కొన్ని వేల ఒకసారి మొదటిసారి అయినప్పుడు ఇరవై మంది చనిపోతారు రెండో అయినప్పుడు దగ్గర దగ్గర పద్దెనిమిది వేలుగా చనిపోతారు మొత్తం కలిపి దగ్గర దగ్గర ఒక యాభై వేలు వాళ్ళు ఏడ్చుకుంటే దేవుశాంతికి వచ్చి ఉపాసం ఉంటారు అంతా చేస్తారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఉపాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దాని దేవుడు ఇప్పుడు మీరు పోండి గెలుస్తారంటారు మూడోసారి పోతే తెలుస్తారు పెంచాలా మంది చనిపోతారు వాళ్ళొచ్చు అంటే మనం మొదటిసారి కూడా దేవుడే బామ్మన్నాడు కదా రెండోసారి కూడా దేవుడే బామ్మాడు కదా మనం మొదటిసారి రెండోసారి పంపించినప్పుడు కూడా ఎందుకు మనల్ని దేవుడు పంపించినప్పుడు చనిపోయినారు వాళ్ళు వాళ్ళకి ఒక బుద్ధి చెప్పడానికి వరకు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపతిస్తున్నారు ఏంటంటే మీరు ఎవరు సైడ్ తీసుకున్నారు ఒక లేవి సైడ్ తీసుకున్నారు వాళ్ళ పాపంలో ఉన్నాడు లేవిడీ లేవిడంటే యాజప్పుడు యాజకుడు అయ్యండి ఒక స్త్రీని వెంట పెట్టుకొని పోవడం ఏది అదే దేవుని మందిరానికి ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి ఈరోజు లేదా ఇట్లాంటి పరిస్థితులు వల్ల మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు అదికే మీరు కూడా చచ్చిపోయారు మీలో ఎంత మీరు ఆ లేమీన్కి గురి చెప్పాల్సింది మీరు బెన్నె మీద వడదమని పోతున్నారు అసలు చేసింది తప్పు లేబీడు మీరు తప్పుని సమర్థిస్తున్నారు బెన్య మీద పోవడం బెన్నె కూడా తప్పే కానీ ఫస్ట్ తప్పు చేసినప్పుడు లేవీడు వాటిని నచ్చి చెప్పాల్సింది పోయి మీరు వెన్నెమైన గోత్రికుల మీద పడబోతున్నారు అందుకు నేను మిమ్మల్ని శిక్షిస్తున్న రెండు సార్లు చనిపి అంతమందిని దేవుడు మరణానికి అప్పగించింది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు యూద గోత్రికలను ఏర్పరచుకున్నాడంటే సమాధాన పరచాలా ఏసీ ప్రజలు కాబట్టి వాళ్ళు సమాధాన పరిచే అన్న విషయాన్ని మేము అక్కడ జ్ఞాపం తీసుకుంటున్నాం రీతిగా మిల్కీ కూడా సహోదరుల మధ్య సమాధానానికి తీసుకురావడానికి వచ్చిండు అందు నిమిత్తమే అబ్రాహ్మి కలుసుకున్నాడు అబ్రాహ్మముకి అబ్రాహ్మ తనకి బహుమానులు ఇచ్చిండు ఈ మెలిగి సతకి కూడా బహుమానులు ఇచ్చిడు దాని ద్రాక్షరసం ఇచ్చిండు చూడండి రొట్టే ద్రాక్షరసం ఏమంటే ప్రతి పదంలో ఏసు మరణ భూస్థాపన పనులు దానికి సాధించండి కానీ అక్కడ అప్పటికి ఇంకా చని పనులు కాదు విష్ణు పుట్టిన ప్రకృతి సహజంగా ఆయన మెల్కి సిదకు రూపకంగా పోయి అబ్రామ్ ని కాబట్టి ఈ మెల్కి సిదకు యాచకత్వము నుంచి బయటికి రావాల్సిందే కానీ మోసే మనము ఇంతకు చూడలేదు ఈరోజు ఆ మెల్కి క్రమము కొంతకాలాన్ని ఆగిపోయింది ఎప్పుడు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని అని చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగిస్తారు అది అక్కడ ఆగిపోయిందాక మన ప్రభుత్వం మన ప్రభు లోపలికి వచ్చినాక ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతడు ఆ మెలికి శతకు యాజకత్వము అపోసులకు అందరికీ ఇచ్చిండు కాబట్టి అపోస్ల బోధ ఏంటంటే మెల్కి శతకు యాజకత్వంలో ఉండాలా అనేది ఆ మెల్కి శతకు యాజకత్వంలో ఉంటేనే కానీ మీరు శాశ్వత కాలంగా ఆయనకి యాజకులుగా ఉండలేరు కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రపంచం అంతటా క్రైస్తవ యాజకులందరూ లేవి క్రమాన్ని పాటిస్తున్నారు లేవి క్రమానికి మెల్కి శతకు వ్యత్యాసం నేను చూపించిన వారం లేవి క్రమంలో అనుదిన బలులు అర్పించాల రక్తం చెందించాల గొరబిల రక్తము పాపాలు తప్పిపుచ్చాలంటే అవి చేయాల్సిందేవాళ్ళు ఆ యాచకి దాని తర్వాత వాళ్ళకి స్వతహాగా సంపాదన లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి కానుకలు ఇవ్వాల అది లేవి క్రమం కానీ మిల్కీ సెజక్ వచ్చినప్పుడు మీరు కానుకలు తీసుకోరు కానుకలు ఇస్తారు అదే నేను చూపించిన అబ్రామ్ దగ్రికి కానుక తీసుకుని వచ్చిండు మెల్గించి అబ్రామ్ కూడా తిరిగి ఇచ్చింది కానుకలు తన తన సంపాదన అంతట్లో పదివ భాగాన్ని ఇచ్చేసిండు అబ్రామ్ ఏది కూడా ఆయన విడిచిపెట్టలే తన సంపాదన అంతటిలో ప్రతి దాంట్లో నుంచి పదవ భాగాన్ని ఇచ్చేసిండు మెల్గించి పాత నిబంధన కాలంలో జరుగుతున్నది కృత నిబంధన విధనం లేక పాత నిబంధన ఆరంభంకి ముందే వృత్త నిబంధన ఆరంభమైనది అని చెప్తున్నాను అక్కడ పోయిన వారం ఉన్న వాళ్ళు ఏ రీతిగా జీవిస్తారనేది అక్కడ మనం అర్థం తీసుకున్నాం వాడు కానుకలు ఇచ్చేవాడు ఉంటాడు ఇతరుల బాగోగులు తీసుకునే ఉంటాడు అది అసలైన యాజకత్వం ముఖ్యంగా ఆయన రాజు కూడా శాలింబు రాజు కాబట్టి రాజు అయ్యుండి యాజకుడు అంటే రెండు కూడా నిర్వర్తించచ్చట రెండు పాత్రలను నిర్వర్తించట్టు పైగురు వాక్యం ప్రకారం ఈ రోజులను యాజకం వల్ల ఉండొచ్చు లేక రాజగాని ఉండొచ్చు లేక అపోష్టంగా ఉండొచ్చు లేక సంఘ పరిచర్యలా ఉండొచ్చు ఎందుకంటే అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించవడే కానీ ఇక్కడ మనం చూస్తున్నాము మోసే ద్వారా అది ఏం జరిగిందని అనేది మోసే కాలంకి వచ్చేటప్పటికీ మెలికీసేద క్రమము మోసే ద్వారా మోసేతోనే ఆగిపోతుంది ఎందుకంటే మోషే మెలిపిసేద క్రమంలో ఉండడం అనేసి మేము రుచి పరిస్థితి ఎందుకంటే మోసే ఎక్కడ కూడా బలి పాశులను అర్పించేట్టు మనం చూడం బలి లేవి క్రమంలో ఉన్న వాళ్ళన్నట్టు ఎప్పుడైతే ప్రభుని కలుసుకోవడం కొరకు ఆ యొక్క పర్వతం మీద పోయిండు దాని తర్వాత సీనాయ పర్వతం మీద పోయిండు హోరేపు పర్వతము లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిండు సీనాయ పర్వతం మీదకి వచ్చినప్పుడు నలభై దివారాత్రులు మోసే అక్కడ దేవుడు మాట్లాడతామంటే అన్ని రాసుకున్నాడు పుస్తకాలు పకుండా ఈరోజు ఐదు ఖండాలు బైబిల్లో ఐదు ఖండాలు రాసింది ఎవరని వాడు ప్రశ్నిస్తే నీ స్నేహం అది ఖచ్చితంగా మన ప్రభు గారిని బయలుపరచబడింది కాబట్టి మోసీ ఆ యొక్క చివరి మిల్కి ధర్మశాస్త్రము ఆరంభం కాకముందు ఆయన చివరి మిల్కి సిధక్ యాజకుడైన అయితే ఎందుకు ఆయన తర్వాత ఆగిపోయింది అన్నప్పుడు మోషే దేవుతుని పైన మాట్లాడతాడు సీనియకొండ మీద కానీ క్రింద వాళ్ళు దానికి ముందు ఏం చేశారంటే దేవునితో ఉడంబడి చేసుకున్నారనేది నేను చూపిస్తాను ఎక్కడ అంటే మన ఆది కాండంలో చూస్తాం ఆది ఆది చూస్తాము దాని తర్వాత నిర్గమ్మ ముఖ్యంగా పంతొమ్మిదో అధినేన మనం చూస్తాం రేపటిన మరి విశేషంగా ఇటన్నిటి నేను చూపిస్తాను నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యాయంలో వాళ్ళు దేవుడితో ఉడంబడిక తీసుకున్నారు అంటే అగ్రిమెంట్ తీసుకున్నారు నువ్వు చెప్పిన వాజ్ఞలన్నిటినీ పాటిస్తామని అయితే ఇవి పాటించిన రోజు ఆ ఉడంబడిక పడిపోయినట్లే అంటే ఎప్పుడైతే ఉడంపడిక నువ్వు తృణీకరిస్తావో లేక అగ్రిమెంట్ నువ్వు ఫెయిల్ అవుతావో అగ్రిమెంట్ ఫెయిల్ అయితే నీకు పనిష్మెంట్ అన్నట్టు మరణం ఎవరు అగ్రిమెంట్ తృణీకరించినా వాళ్ళు మరణించక తప్పదన్నట్టు పాత నిన్న అయితే పంతొమ్మిదో అధ్యాయం నిర్గమ కాంటు అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారంటే ప్రభు దేవా నువ్వు చెప్పినవన్నీ మేము చేస్తాము అని చెప్పి ఆ హోరేబు హోరేపు పర్వతం దగ్గరికి వచ్చిన మన సీనాయ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ పెద్దలు డెబ్బై మంది పెద్దలు మోషి యోహశివ వీళ్ళందరూ కలిసి దేవుని తన దేవుని కలవడానికి పోయాడు డెబ్బై మంది ఒక స్థలంలో కొంత దూరం యోహశివ పోండు అక్కడ ఆగిపోయాడు ఇప్పుడు మోషి ఒక్కడే పోయి పైన దేవుతో సంభాషించి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతా రాసుకున్నాడు నలభై దినవని రాసుకున్నాక క్రిందికి దిగొచ్చినప్పుడు అక్కడ ఆహరోను బంగారు దూడ చేయిపించి వాళ్ళ తను పూజింపజేసిండు అప్పుడు దేవుని కోపం రగులుకున్నది మోసే ఆ రాతి పలకలని వారి మీద విసిరేసినట్టు అనిపిస్తుంది ఎందుకు కోపం రగులుకుంది నువ్వు అంతకుముందు ఆర్దనం చేసినవు దేవుతను వార్గాలను చేసి నువ్వు వార్గా దృవీకరించినావు ఎట్లా ఆ పాంగలు దృఢం చేసుకున్నావు మళ్ళీ ఆయనకు రావాల్సిన ప్రేమ ఆయనకు రావాల్సిన ఆ భక్తి శ్రద్ధలు నువ్వు ఆ బొమ్మకి ఇచ్చినావు మళ్ళీ ఇప్పుడు మూడంబడి యొక్క కొయ్యిద్ది అయిపోయింది అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకున్నావు నువ్వు కాబట్టి ఇప్పుడు మరణించాల్సింది ఎవరు నువ్వే అలా చాలా మంది మరణించట్టు మనం చూస్తాం కానీ మోషే తను మాట్లాడుతున్నాడు దేవుడు మోసే వాళ్ళు అగ్రిమెంట్ ఫెయిల్ అయిపోయారు అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళందరూ చావాల్సిందే ఇసలు ఐగుప్తులకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళందరూ చావాల్సిందే పక్కకు జరుగు నేను వాళ్ళని చంపబోతున్నానంటే మోసే మధ్య నిలబడి వద్దు ప్రవ్వ చంపకు ప్రవ్వ చూడండి మిల్కీ సెజకు యాజకుడు తీసుకొచ్చేవాడు ఇస్సల్ బజలు అందరూ దగ్గర లక్షల మంది ఎక్కడో రిపోర్ట్ జరిగిందన్నారు ఈ ఆరు మంది చావబోతున్నారు అందరూ నశించుకోబోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఉండబడి కానీ తృణీకరించారు నిర్లక్ష్యం చేసేది కాబట్టి అగ్రిమెంట్ని ఇప్పుడు అందరూ మరణించక తప్ప కానీ మోసే అడగించే మోసే అడ్డగించే వంటి నువ్వు పక్కకు చేరు నాకు వాళ్ళు వద్దు వాదనలు చేసి తృణీకరించే వాళ్ళు నాకు వద్దే వద్దు నేను పాటు నీ ద్వారా ఇసాన్ సంతానాన్ని కొనసాగిస్తాడు కానీ మోషే వస్తున్నాడు అందు ప్రభు ఐ గుర్తుల నుంచి వీళ్ళ బయట తీసుకొచ్చి చంపిన వాడిని నీకు పేరు వస్తుంది చూడండి మెల్కిసేదకు గుణగణం అట్లుండదు అన్నట్టు గుణగణం అవసరం దుస్తులు చనిపోవడము మనకి లేదు నీ శత్రువును సైతం ప్రేమించమని చెప్పిన మెలికిసేదకు మన ప్రభు నిన్ను శపించిన వారిని నువ్వు ఆశ్రయించలా అని చెప్పిన వాడు మన ప్రభు మెల్కిసేదకైనా సమాధానానికి అధిపతి అని దాని అర్థం లేక నీతిగల రాజు అని కూడా అర్థం దాన్ని మెలికిసేద కంటే మన అటువంటి యాజకుడు అటువంటి రాజు ప్రధాన యాజకుడు ఆయన ప్రతినిధుల్లాగా మనం ఉన్నప్పుడు మనం కూడా దేవుని కోపాన్ని ఈ లోకం మీద రగులు అందుకే మనం ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కూడా మనం రెగ్యులర్ గా ప్రార్థిస్తుంది ప్రతిరోజు ప్రభా మీ ఉగ్రతను మా మధ్యలో పెట్టిన ప్రభావ కలిసి కనుకరించండి ప్రభావ చల్లార్చుకోండి ప్రభా మా మీద కోపం తొలగించండి ప్రభా ఈ లోకానికి క్షమించు ప్రభు అని ప్రార్థనలు చేస్తా మనం సేవకులను క్షమించండి ప్రభా యాజకులను క్షమించండి సంఘ సేవలో ఉన్న వాళ్ళని క్షమించండి కాంగ్రిగేషన్ క్షమించండి అని ప్రార్థనలు చేస్తా మనం ఇది మిల్కిస్ దగ్గక్రమం లేవి క్రమం ఏంటంటే బలి అర్పించాలా రక్తాన్ని పోషించాలా తని మాంసం వండుకొని తినాలా అంతే లేవి క్రమం కానీ మెలిసికీసేద క్రమంలో ఏ రీతి ఉందంటే ఇతని ఇతలను క్షమించాలా అనాథలను ఆదరించాలా పేదవారి పట్ల కనికరం జపించాలా ప్రతి దశలో బలహీనులని ఆదరించాలా అటువంటి యాజకత్వమే మెలికిసేద యాజకత్వం కాబట్టి మెల్కి సెదిక్ క్రమానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం దేశప్రవ్వే మెల్కి సెదిక్ అన్న విషయాన్ని అయితే మూషే ఎప్పుడైతే దేవుని షాప దేవుడు ఉగ్రతకి మనుషుల మీదకి రానియకుండా ఆపగలిగిండో అందుకే మూష వంటి గొప్ప మన ప్రభు తండ్రి కోపాన్ని ఈ లోకం మీద చూపించనీయకుండా ఆయన భరించినట్లు మనం చూస్తాం శిల మీద మూష కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయితే మోషే ఎందుకు వాగ్దన దేశంలో రాలేకపోయిందంటే దానికి రకరకాలుగా ఉంటాయి ఇంటర్నెట్లో మీరు వెతుకుతే తెలుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కారణాలు చెప్తా ఉంటారు నేను ఒక ఒక పాస్టర్తో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటే మోసే పాత నిబంధన ధర్మశాస్త్రానికి ఆయన ప్రతినిధి టైప్ ఆఫ్ ఓల్డ్ ఎస్టిమేట్ కి టైప్ ప్రతినిధి కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా ఎవడు వాగ్న దేశంలో అడుగు పెట్టలేడు అని ఆయన చెప్తున్నాడు అక్కడ పాస్టర్ కానీ నాకు అది అదంతా తృప్తికర అనిపించలేదు ఓ రీతిగా సమర్థ సబబు అనిపిస్తుంది సమర్థించినట్లున్నది కానీ అది కరెక్ట్గా అనిపిస్తలేదు ప్రభా ఏందనేది ఇప్పుడు నాకు ఈ ఉదయకాలం అర్థమైంది దాని అర్థం ఎందుకు మోసే రాలేకపోయిందంటే మోసే నలభై దినాలు రాత్రులు ఆ ఐదు పుస్తకాలు రాశాడు బైబిల్లో ఆది నిర్గమకాండము సంఖ్యాకాండము లేవియ కాండము ఈ ఐదు కాండాలు రాసిండు దేవుడు చెప్తానుడు దేవుడు మాట్లాడుకుంటా పోతుంటే ఈయన రాస్తా పోయిండు అంత అంతగా ఫార్టీ డేస్ ఫార్టీ నైట్స్ రాస్తా పోయిండు కాబట్టి ధర్మశాస్త్రాన్ని రాయగలిగిండి ఊహించుకో మోసే మన ప్రభుకి ప్రతినిధిలా నీడ వంటి వాడు మన ప్రభు మన హృదయల మీద రాసిండు మోసే పలకల మీద రాసుకొని తెచ్చిండు అత్తె తేడా పలకల మీద రాస్తే బయటనే ఉంటుంది హృదయలు రాస్తే అది శాశ్వతంగా ఉంటుంది హృదయంలో అంత తేడా అన్నట్టు అంత సంపూర్ణడు మన ప్రభు కాబట్టి మోషే ఆ పాస్టర్ ఏమంటుండంటే మోషే ధర్మశాస్త్రాన్ని రాసు రాసిండు కాబట్టి ధర్మశాస్త్రానికి ప్రతినిధి కాబట్టి ఆయన పాలేన్లు ప్రవృత్ దేశాలను కడుగు పెట్టలేకపోయినాడు నాకు అర్థమైంది అంటే మోషే చివరి మెల్కి లేవి యాజకత్వంకి ముందు ఉన్నవాడు ఆయన చివరి మెల్కి యాజకుడు కాబట్టి దేవునితో ముఖాముఖిగా నిలబడి మాట్లాడినవాడు సరే దేవుని ముఖాముఖిగా చూడలేదు దేవుణ్ణి నీడ చేసిండు ఆ దేవుని స్వరం విన్నాడు దేవుడు మాట్లాడుతుంటే అవన్నీ రాసుకున్నాడు పది ఆగేళ్ళ మటుకు దేవుడు తన స్వహస్థలతో రాసిండు తగ్గినదంతా మోసే రాసుకుంటా పోయినా డిక్టేషన్ ఇస్తుంటే ఒక స్కూల్ చైల్డ్ ఇలాగా టీచర్ డిక్టేషన్ ఇస్తే ఆ ఎట్లా రాస్తాడో అట్లా రాసి మొత్తం ఐదు ఖండాలు రాసుకొని తీసుకొచ్చి దాని తర్వాత కొన్ని కీర్తనలు కూడా రాసిండు మోసే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం మోషే రచించిన కీర్తన ఉంటుంది కొన్ని ఎక్కువ లేవు కొన్ని ఉంటాయి ఎక్కువ మటుకు దారి రాజు రాసిండు దాని తర్వాత కుమారులు రాసినట్టు మనం చూస్తూ ఉంటాం సలమాన్ కూడా కానీ మోసే మటుకు చివ్వరి మెలిగిస్తే యాజకుడు కాబట్టి అతను పోవడానికి వీల్లేదు ఎందుకంటే పాలుచేను దేశంలో అడుగుపెట్టే వాళ్ళు లేబి క్రమాన్ని పాటించే వాళ్ళు రోజు మీరు ఎప్పుడైతే నాతో వాగ్దానాన్ని మీరు ఉల్లంఘించిండ్రో మీరు అందరు చావాలా కానీ మోషే నాకు అడ్డగిలబడేడు కాబట్టి నేను ఇప్పుడు ఇంకొక నిబంధన స్టార్ట్ చేస్తున్నా ఏంద నిబంధన మీరు ప్రతిరోజు లేవి క్రమంలో ఉండి బలులు అర్పించుకుంటా పోవాలా మీరు ఎంత కాలము బలులు అర్పించుకుంటూ పోతారో ఆ రక్తం ఎందుకంటే మీరు మీరు ఉల్లంఘించిండ్రు ఆ యొక్క వాగ్దానాన్ని నాతో పాటు ఉడంబడి ఇక్కడ మీరు ఉల్లంఘించారు కాబట్టి మీరు చావాలా కానీ మూసే బ్రతినాడినందుకు మీకు బదులుగా ప్రతిరోజు గొర్రెపిల్లలు చావాల్సిందే అనుదిన బలు జరగాల్సిందే కాబట్టి పాత నిబంధన కాలం అంతా అది జరగాల్సిందే అని దేవుడు చూపించింది అది వినడానికి మంచిగా అనిపిస్తుంది కానీ అది విశాలమైన మార్గం నా తెలుసే కాకి ఏమి పొద్దులు చేస్తే బలి అనిపిస్తావు ప్రతి ఒక్కరు లే అర్పిస్తా ఉంటారు మధిరానికి వచ్చి దాని దాన్ని మాంసం తీసుకొని పోవాలా వండుకొని తినాలా అది విశాల మార్గం నాకు అర్థమైంది కానీ మిల్కి సిద్ధ క్రమము ఇరుకు మార్గం బహు ఇరుకు మార్గం ఇప్పుడు మోషి లాంటి వాడు వచ్చింది దేవునికి వ్యతిరేకంగా కాబట్టి ఇటువంటి ఇరుకు మార్గము మనం ఎన్నుకున్నాం ఎందుకంటే ఇరుకు మార్గంలో ప్రవేశించటకు ప్రయాసపడుడే అని చెప్పిడు దేవుడు కాబట్టి నువ్వు ఇరుపు మార్గంలో లేకపోతే పాత నిబంధన కాలపు విధానంలో ఉంటే నువ్వు విశల మార్గం ఎన్నుకున్నావు ఈరోజు ప్రపంచమంతట ఇస్రాల్ ప్రజలు ఆ విశల మార్గాన్ని మరీ విజృంభించి విస్తరింపజేస్తున్నారు మీరందరూ తిరిగి యోధామతానికి రావాలనేసి క్రైస్తులను లాగుతున్నారు ఇది బహు భయంకరమైన మోసం ఎందుకంటే దేవుడు చెప్పించిడు ఈ శాస్త్రుల పరిశల ఆ యొక్క అన్న పులుపును మీరు ఆశ్రయించొద్దన్నాడు దానికి బహు దూరంగా వెళ్ళిపోండి అది బహు డేంజరస్ అని చెప్పింది ఎందుకంటే లేవి క్రమంలో పోతే ప్రతిరోజు మీరు బలులు అర్పించాల్సి వస్తుంది నీ దగ్గర ఎన్నోన్నాయి గొర్రెలు నీ దగ్గర ఎన్నోన్నాయి ఏటలు ఊహించలేవు ఊహించుకోండి క్రైస్తవులు యూద పోతే అనుదిన బలులు స్టార్ట్ కావాల్సి వస్తుంది అది అపవిత్రమైంది అంత ఎందుకంటే ఒకేసారి మన ప్రభు మన కొరకు చనిపోయిండు కాబట్టి ఆయన చనిపోవడం వల్ల మిల్కి యాజకత్వం ఆరంభమైంది ఆ లేవి యాజకత్వాన్ని ఎట్లా తీసుకున్నాడో నేను గుడ్ ఫ్రైడేలో చూపించిన గుడ్ ఫ్రైడే మెసేజ్ దానికి సంబంధించింది బాప్తిజమిను చివరి లేవి యాజకుడు బైబిల్లో అతనితో పాటు అతనికి రావాల్సిన యాజకత్వాన్ని పాలిటిక్స్ వాడి ఆ కయప అనేవాడు తీసుకున్నాడు జకర్యా జకర్యాలో జకరియాకి రావాల్సిన యాజకత్వాన్ని కయప తీసుకున్నాడు మన జగేంద్ర కుమార్ అయిన బాప్తిజం ఇచ్చి వ్యూహానికి రావాల్సింది అతను తీసుకున్నాడు కానీ దైవికంగా మటుకు బాప్తిజం ఇచ్చి వ్యూహా యాజకుడు లేవి యాజకుడు అందుకు ఏసు అతను దగ్గర పోయి బాప్సం తీసుకొని ఆ యాజకత్వాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అదే రీతిగా కాయప దగ్గర పోయి కాయప బట్టలు చెంపుకొనిలా చేసి అతని యాజకత్వాన్ని తను లాగేసుకున్నట్టు నేను చూపించినా రోజు ఇప్పుడు ఆ కొత్త నిబంధన మన జీవితంలోకి రావాలంటే మన ప్రభు మరణించక తప్పదు అది అసలైన మెసేజ్ గుడ్ ఫ్రైడే మెసేజ్ కేసులో ఎందుకు మరణించినట్టే అందర్ తెలుసు పాపం నిముతాం బ్రదర్ కరెక్టే కానీ పాపంలో నుంచి విముక్తి కలిగించినాక ఆ యాచకత్వము నీకు రావాలంటే ఆయన మరణించక తప్పదు ఎవరు శాసనం రాస్తారో వాళ్ళే మరణించక తప్పదు పౌలు దళితులు రాష్ట్రపత్ర చూస్తాం బట్ ఆ రీతిగా మరణించి ఆ యాచకత్వాన్ని మనకు ఈ యాచకత్వం ఎటువంటిది అనేది నేను బహుదీర్ఘంగా చూపించపోయిన వారం నువ్వు లేబి యాచకత్వంలో ఉన్నవా మెల్కీ సెదకు యాచకత్వం ఉన్నవా తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ నీకు ఏంటంటే లేబి యాచకత్వంలో కానుకలు తీసుకోవడము బల్లు అర్పించడము రక్తాన్ని ప్రోక్షించడము శుద్ధీకరణ ఆచరణ ఇవన్నీ ఉంటాయన్నట్టు లేవి క్రమంలో కానీ మెల్కీ సెదక క్రమము ఎందుకు ఇరుకు తెలుసా ఎందుకు కష్టతం తెలుసా మెల్కీ సెదక్ మెల్కిసెద్దకు ఏ రీతికి అయితే కానుకలు ఇచ్చిందో మన కూడా మనం కానుకలు ఇవ్వాలా తీసుకోవడం కాదు తీసుకునేటోడు లేవి ఇచ్చేవాడు మెల్కి సెద్దకు యాజకుడు నువ్వు బహుమానాలు ఇవ్వాలా మనుషులకి ప్రతి ఇంటికి పోయినప్పుడు ఎవరు నిన్ను ప్రేరకులుస్తేవా అని నువ్వు బహుమానించుకోపోవాలా ఎందుకంటే నిన్ను ఆ దశలో ఆశీర్వించిన దేవుడు నువ్వు ఇచ్చేవాడిలాగా ఉంటావు కానీ ఇది నేను థర్టీ ఇయర్స్ నుంచి పాటిస్తున్న యాచకత్వం అందుకే నేనంటే ఇష్టపడవు చాలా మంది నేను కానుకలు తీసుకోను కానుకలు ఇస్తా వేలు వేలు లక్ష లక్షలు ఇచ్చేస్తా కానుకలు మనుషులకు అవసరం ఉన్న కొలది అందుకు దేవుడు నన్ను ఆశ్రయించింది ఎందుకంటే ఆశ్రయం ఉన్నవాడే ఇంకొకరికి ఇవ్వగలడు పైసలు కానీ లేవి క్రమంలో కానుకలు అందుకు లేవి ఆశీర్వాదం లేవు ఎందుకంటే వాళ్ళు తీసుకునేటోళ్ళు ఎవడు ఇస్తాడు నీకు నువ్వు లేవి ఆచకును అనుకో నీకు ఎవడిస్తాడు కానుక ఒక ఐటీ కంపెనీల పెద్ద మేనేజర్ పనిచేస్తాడు వానికి రెండు లక్షల జీతం నెలకి రెండు లక్షల్లో ట్వంటీ థౌసండ్ తీసుకొచ్చి ఇస్తుండే వాడు దశామభాగం నీకు నువ్వు ఆశ్రయింపబడ్డావా అక్కడ ఐటీ మేనేజర్ ఆశ్రయింపబడిడా అది లేవి క్రమం లేవి క్రమం అది చెల్లది ఈరోజు ఎందుకంటే ఆయన మరణించక ముందు ఉండేది ఎండ్ అయిపోయింది అది బాప్తిసం వచ్చి యోహాన్తో ఎండ అయిపోయింది అది కానీ దాన్ని తిరిగి తోడి తిరిగి నిలబెట్టుకున్నారు క్రైస్తవు రోజు అందుకు అక్రమం చేయవర్లారా అన్నాడు ఎందుకు నువ్వు మెలికి సిద్ధక ఉండకుండా లేవి క్రమంలో ఉన్న అదే అక్రమం మీరు నరకానికి పోతారని చెప్పింది అందుకే కాబట్టి నువ్వు జాగ్రత్తగా దీన్ని గ్రహించి మెలికి సిద్ధక రాకపోతే ఇంతగా ప్రయాసపడి అంతా జీవితం అయ్యో అనిపించుకోవాల్సి వస్తా కాబట్టి ఎవరిని నడకం పోవడం ఇష్టం లేదు దేవుడు మనకు ఇష్టం లేదు అందుకే ప్రయాసపడేవన్నీ నేర్చుకొని ప్రకటిస్తున్నాం మరి విభిన్న వాళ్ళందరూ జాగ్రత్తగా మిల్కి క్రమంలోకి రావాలని చెప్పి ప్రార్థిస్తారు వర్షోధ్రవ తండ్రి మదనాలైనా తృపగల దేవ స్తోత్రాలు వేసాయా ఓ ప్రభవా లేవియగా యాచకత్వము ఏ రీతిగా మీకు తృణీ మిమ్మల్ని తృణీకరించిందో మీరు చూపించను ప్రభు ఈ రోజు ఇసల్ పనులు తిరిగి ఆ యాచకత్వాన్ని స్థిరపర్చుకుంటున్నాను ఆయన అందుకే వాళ్ళకి తిరిగి మందిరం కట్టుకోవాలనుకుంటున్నారు ప్రభు అదంతా అపవిత్రమైందనేసి మీరు మాకు చూపించినారు నీవే మందిరం ప్రభు ఇంకా వేరే మందిరం ఉండడానికి వీలేదు ఈ లోకంలో కానీ మనుషులు వేరే మందిరాలు కట్టుకుంటున్నారు ప్రభా వాళ్ళ స్వార్థ వాళ్ళ వ్యక్తిగత గుర్తింపు కొరకు అట్లా చేసి పాపము జమ చేసుకుంటున్నారు ప్రభావ విపరీతంగా ముఖ్యంగా లేవి యాజకులు వాళ్ళ యాజకత్వాన్ని విడిచిపెట్టి మెలికీసేద యాజకత్వంలోకి రావాలా కానీ ఎవ్వడికి కూడా ఇంట్రెస్ట్ లేదు ప్రభు రావడానికి అంత ధన వ్యామోహంతో నిండిపోయింది లా తీసుకోవడం తీసుకోవడమే జరిగిపోయింది అందరి దగ్గర నుంచి ఇచ్చడిది లేనే లేదు ఏ యాజకుడు దశమ భాగాలు ఇవ్వడు ప్రభా అట్లా తయారైపోయింది లోకం ఏ ఉనుకలు ఇవ్వరు ప్రభా అంత తీసుకుంటున్నారు ప్రభా వాళ్ళు తిరిగి లేవి యాజకత్వాన్ని నిలిపెట్టుకున్నారు కానీ మేం మట్టుకు ప్రభా అందులోంచి బయటికి వచ్చేసి మెలిచిసేదకు యాజకత్వాన్ని వెంబడిస్తున్నాం మీరే ప్రధాన యాజకుడు మాకు మీరు శాశ్వతంగా ఉండే యాజకులు కాబట్టి మేము మిమ్మల్ని మిమ్మడిస్తున్నాం కాబట్టి మేము కూడా శాశ్వతంగా మీ కొరకు యాజకుల లాగా ఉంటాం అటువంటి కృపను మా బ్రదర్స్ కి సిస్టర్స్ అందరికీ అనుగ్రహించి నడిపించమని ఏ సుఖరిస్తు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నచ్చలేదు నమ్మకమైన దేవుడు వేసేయండి వంద నచ్చలే మీరు మాత్రం మాట్లాడడం జరుగుతుంది అయ్యా మెరుగుసేద పద్ధతిలో మేము ఉండడానికి కృపణ కనక్రమ ఉద్దేశం జరుగుతుంది అయ్యా గొప్ప దేవుడు చేసేవాడికి వంద నచ్చలే జరుగుతుంది అక్రమం కోసం అయ్యను మా కోసం గొప్ప దేవుడు వేసేయడం వందన జరుగుతుంది అయ్యా మేము దాని ప్రకారంగా జీవించడానికి కృపణ కనక్రమం ఉదయం చేసిన జరుగుతుంది అయ్యా లేదు మళ్ళీ మేము పడిపోతుందని కృపణ కనక్రం ఉదాహరణ జరుగుతుంది అయ్యా మేము ఇచ్చే ఉండాలని కృపణ కనక్రం ఉదయం చేయగండి దానికి కావాల్సిన ప్రతి ఒక్క అక్కను మాకు తీర్చడం జరుగుతుంది తీసుకున్న వాళ్ళగా ఉండకుండా కృపను కనకరాలు దగ్గర ఏదైతే మీరు తీసి వేసుకున్నారో దాంట్లో పడిపోకుండా కృపణ కనకండి ఏమికి జీవితంలో ఉండేలాగా కృపణ కనకరంలో దయచేసి నిశ్చితాన్ని సార్ దీవించి ఆశ్వాదించి అదే పద్ధతిలో ఉండేలాగా ఇచ్చేలాగానే కృపను కనుక దయచేమని ఏ స్థానంలో పెడుకుంటున్నాం తండ్రి ఆమె గొప్ప మహోన్నతులకు దేవ మహిమ స్వరీప తండ్రి కృప నీకేస్తున్నాయి గొప్ప దేవ ఈ గడిచిన కాలం కాచి కాపాడనైనా మీ కృపలో పాత్ర ఇక మధ్య కనసంలో మీకు సన్నిధిలో ప్రభావ మీ వాక్యం అనే ధన్యత కృపను మీరు మాకు తండ్రి దాన్ని బట్టి నీకు వందల ప్రభావ నీకే కృతజ్ఞతలు అందించుకున్న సమస్త ఘనత మా ప్రభావం తేజస్సు మా ఐశ్వర్యం ఈ యుగంలో నీకే కలుగునీలు ఆయన వాక్యం మీరు మాత్రం మాట్లాడినప్పుడు మెల్కి సేదు క్రమంలో ఏ రీతిగా మేము మీరు మమ్మల్ని తీసుకొచ్చినారుషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి నీకు వంద నిరంతరం ప్రభావం యాచకులుగా మేము ఉండాల ప్రభావ మెలకు సేవలో ఉండాలా అనేకులు బహుమానాలు ఇచ్చే సేవకులుగా యాచకులుగా మేము ఉండాలి బాబా ఆ యొక్క గొప్ప తండ్రి మరణం ద్వారా మాకు అనుగ్రహించినారు ఆ యాచకత్వాన్ని మీరు మాకు ఇచ్చినారు నీకు వందాలి నీకు కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా ఆ యాజకత్వాన్ని సంపూర్ణ ప్రభావనైనా దాన్ని కొనసాగించుకోవాలి నా దేవతలు మేము అనేకులు బహుమాన మేము ఆశ్రదించింది ఆ నీకులు ఆశ్రదించే వారిలాగా ఉండాల ప్రభావ అలాంటి సేవ జీవితంలో నడిపించడం ప్రభావ వాక్య మారుదేలు మేము భద్రపరచుకోవాలి మా జీవితంలో అవలంబించుకోవాలి దాని ప్రకారం మేము జీవించాలా ప్రభావ అనేకులు ప్రభావ నిర్శిత క్రమంలో ఏ రీతిగా వాక్యాన్ని ప్రకటించాలి మాకు జ్ఞానం మీకు పరిశుభ్రమే నా దేవ నీకు వందలు ఏసాయ్యే మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకోండి భయంకరమైన శ్రమల కాలంలో ఏసన్న తన్ని నీకు వందల ప్రభావించే జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మీతి సత్యాన్ని అనుసరించి నడుచుకునే పిల్లల మమ్మల్ని తయారు చేయడం వైరస్ బాధితులు అందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి వైరస్ బహు విజృంభిస్తున్న ప్రభావ అయినా పత్తి ఒక్క బిడ్డను అయినా మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకున్నయన మోసే ప్రభా ఏ రీతిగా ప్రవా నాడు ప్రభా అక్క తెగుతున్న ప్రభావ అడ్డుపడిన ప్రభావేసు ప్రభావ మీకు పని చాలా ప్రభావం ప్రాధాయపడిన ప్రభావ సాయిలు పడి మీరు ప్రార్థించిన అయినా ప్రభా ఆ తెగులు మీరు ఆపేసిన ప్రభావ అయినా మోసే అక్కడ తండ్రి సమాధానం పచ్చిన కాబట్టి మేము అనేకులు సమాధాన యాజకులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు క్రమంలో మమ్మల్ని పెట్టండి నీకు వందాను అనేక సేవకులు అనేక ప్రజలు ప్రభావం క్రమంలోకి రావాలా ఎస్ఐఆ మీరే సహాయకులు నడిపించండి అలాంటి సేవలు మమ్మల్ని నడిపించండి నా దేవనా తను మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా వైరస్ బాధిత స్వస్థపచ్చి పత్తి పడి ఆకర్షించుకోండి యాజకులు ప్రభావ ఎంతో ప్రభు ఉన్నారు ప్రభాషల్స్ ఉన్నారు కాంగ్రగేషన్ ఎంతో ఉన్నారు వాళ్ళందరూ మీరు ఆశ్రవదించి మెలికి సిద్ధ నడిపించి ఆయన మీరే మహిం పొందని ప్రాదిష్టమైన మీరు ఆకర్ తొరగింది ప్రభావ ఆయన అందరినీ మీరు సిద్ధపరచాలా మీరు ఆఖరి మీరు సిద్ధపడాలా అలాంటి సేవ చిత్రం మనందరూ నడిపించి దినవంత మీ సాయం చెట్టు నడిపించండి వాతావరణం మీకు అదుపులో తీసుకుని ప్రభావ మీరే మాకు సహాయకులుగా నడిపించి ప్రతి దశలో ప్రభావ ప్రతి పనిలో మాకు విజయమను గురించి మీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుధ నామము ప్రార్థిష్టం తండ్రి ఐసఐ అమ్మికి ఎంతో వందనల్ ప్రభావ పరిశుద్ధ సర్వాధికారి జీవంగళ దేవ జీవాధిపతి మహారాజా మహారక్షక ఐసఐ అమ్మికు వందనల్ ప్రభు మతల్ని మతం మీరే ఇస్తూ ప్రభా సర్వాధికారి జీవం గల దేవ జీవాధిపతి మహిమోన్నత గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా దేవవాక్యం చేత మీరు మతం మాట్లాడనాలి ప్రభా దేవవాక్యం మీరు కట్టిఫలింపు దయచేయండి మా హృదయాలలో ప్రభా మీరు అక్కడ వచ్చేంతవరకు ప్రభావం ఏమి దాన్ని మాలో స్థిరపరచుకోవాల బలపరచుకోవాలా ప్రభా మీ ఆత్మ నర్పింపుల చేత ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా సృష్టికర్త సర్వాధికారి జీవం గల దేవ మీకు వందనాలు ప్రభా వయసుకి ఇస్తున్నాము బట్టి ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారిపైన మీ యొక్క కృప జయించండి ప్రభావ మీ యొక్క కనికరం జయించండి ప్రభావ మీ యొక్క దయ యూపి అని ప్రభావ వేసే పరిశుధుడా స్వస్థత చుయ్యో అనే స్వస్థత మీరు కలిగజేయండి మీ దయలో ప్రభావ మీ యొక్క కృపలో వేసే ప్రభా గొప్ప ఆత్మకయ మీరు జరిగించండి ప్రభా జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభావ మీ నామాన్ని ప్రభా ముందేస్తూ ప్రభా సేవలో నడవబడాల ప్రభా అలాంటి అభిషేకం వారికి తెచ్చేయండి ప్రభా మోకరించి ప్రార్థన చేసి ప్రభా వాళ్ళ పాపలు ఒప్పుకొని ప్రశ్న తప్పు పడి జీవితాలను మీకు తీర్మానం చేసుకొని సమర్పించుకోవాలా ప్రభా సహాయపడండి ప్రభా కృపజీవించండి ప్రభా గొప్ప దేవుడు మీరు సర్వాధికారి ప్రభా ఏసే ఆ మహిమంగళ దేవ యేసో ప్రభావ మీకు వందనాలు ప్రభా అనామం బట్టి ప్రభా మరి మమ్మల్ని కాపాడుతున్న విధానం మీకు వందనాలు ప్రభా దేవం మరి మేము కాపాడబడుతున్నందుకు ఒక రీజన్ ఉంది ప్రభా అనేకులకి వెళ్ళి ప్రభా మేము స్వార్థ ప్రకటించాలా అందు నిమిత్తమే మేము కాపాడబడుతున్నాం ప్రభా దేవాలాంటి అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా దేవం మీకు వందనాలు ప్రభా మీరు కాపాడుతున్న ఈ రీజన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రతి ఒక్క సమయాన్ని ప్రభా సద్వినియోగం చేసుకోవాలా ప్రభా ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ స్వయమోన్నత మీరు అక్కడ తి చోట్లో మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అనేకులను సిద్ధపరచాలా ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపుతోనే ఇది సాధ్యం ప్రవ్వా వెనకడుగు వేయడానికి వీలెదు ప్రభా మా ముందు మీరు నడిపించండి ప్రభావాల మీకు ఎంతో లెక్కలేని వందనాలు ప్రభా యేశ్వ్రీస్తు నామము ప్రాధాన్యస్తున్నాం తండ్రి ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప మనకు దురస్తులకు ముఖ్యంగా ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా సదాకాలం తోడై ఉండను కాక ఫ్రెండ్ లో నా ఫ్రెండ్